శ్రీగరుగ్రో నమ హరి ఓం శృతిస్మృతి పురాణానామాలయం కరుణాయం నమాగవత్పాదశంకరకరం భాషయ శాంకోోపావర్తను పరమం ఆ పరమ ప్రాధాన్ సూర్య చంద్రాలు ప్రకాశింపజేయలేరు ఇక్కడ సూర్య అనే పదానికి భగవాను సూర్య అని కానీ సూర్యదేవ అని కానీ అర్థం చెప్పకూడదు సూర్య కేవలము ప్రకాశించే మండలము అని అర్థం అలాగే చంద్రహ అన్నా కూడా అగ్నిహే అన్నా అంటే ఎందుకంటే భగవాన్ సూర్య అంటే మళ్ళీ పరమాత్మే అవుతాడు భగవాన్ అగ్నిహి అంటే మళ్ళీ పరమాత్మే అవుతాడు భగవాన్ సూర్య అంటే అర్థం ఏంటి సూర్యమండలము ద్వారా ప్రకాశించే పరమాత్మ అని అర్థం కాబట్టి ఇక్కడ సూర్యమండలము ఆ పరమ పదమును ప్రకాశింపచేయలేదు జడప్రధానంగా తీసుకోవాలి అలాగే చంద్రుడు అలాగే అగ్ని జడప్రధానంగా తీసుకోవాలి మళ్ళీ వాటిని చేదనముగా తీసుకున్నారనుకోండి లైక్ భగవాన్ సూర్య చంద్రదేవ అని తీసుకుంటే అవన్నీ మళ్ళీ పరమాత్మ అవుతాయి కాబట్టి అదొకటి గమనించదగ్గది ఇక రెండవది ఒకసారి ఆ పరమ పదములోకి తర్వాత మళ్ళీ తిరిగి సంసార చక్రంలోకి పొడట అనేది ఉండదు అనేది కూడా చాలా యుక్తియుక్తమైన మాట అది ఎలాంటిదంటే ఈ సాల్ట్ డా శ్రీరామకృష్ణుల వారి దృష్టాంతము ఇప్పుడుతో చేసిన బొమ్మ సముద్రం యొక్క లోతును తెలివిటకై సముద్రంలో మునిగింది ఏమైనా బయటకు వస్తుందా రాదు సముద్రంలో ఏకమైపోతుంది గంగానికి సముద్రంలో కలుస్తుంది కలిసి మళ్ళీ కాదు అలా తీసుకోవాలి దృష్టాంతం దృష్టాంతం ఎంతవరకు అంతవరకు మహాకాశంలో కలిసిపోయింది ఘటన తగిలిపోయి మహాకాశంలో కలిసిపోయింది మళ్ళీ వాపసు వస్తుందా రాదు ఇంకో ఘటాకాశం వస్తుంది ఆ ఘటాకాశం ఇంకా రాదు ఆ ఘటన అయిపోయింది ఆ ఘటాకాశం మహాకాశంలో కలిసిపోయింది అంచేత అలాగే జీవుడు కూడా ఒక దేహము పడిపోయిన ఆ జీవుడు వెళ్ళి ఆ పరమాత్మలో కలిసిపోతాడు మళ్ళీ అదే రూపంలో రావడం అనేది ఉండదు ఆ జ్ఞాని అదే రూపంలో రావడం ఉండదు ఎందుకంటే స్థూలదేహంతో పాటుగా సూక్ష్మదేహము కూడా పరమాత్మలో కలిసిపోయింది అజ్ఞానం అనేది ఉండదు కనుక ఒకసారి పరమాత్మలో కలిసిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి జన్మనెత్తుత అనేది ఉండదు పరమాత్మలో కలిసిపోకుండా సపరేట్నెస్ని ఎవరైతే మెయింటైన్ చేసుకుంటారో వాళ్ళే మరలా మరలా జన్మిస్తూ ఉంటారు ఆ విధంగా అర్థం చేసుకోవాలి పెద్దత్వ ఈ మాట కూడా ఎందుకు చెప్పారంటే స్వర్గానికి వెళ్ళిన వాడు వాపసు వస్తాడు ఏ పుణ్య లోకానికి వెళ్ళినా ఆ పుణ్యం ఖర్చు వెంటనే వాపసు వస్తాడు అందుకోసం దాంతో కంపేర్ చేసి అలా వాపసు వచ్చిందేమీ ఉండదు సుమా ఆ తేడాని చెప్పడం కోసం ఈ వాక్యాన్ని చెప్తూ ఉంటారు ఇది స్వర్గలోకములు పొందుతా అనే ఫలమేది అటువంటి ఫలము మోక్షము కాదు అని చెప్పడం కోసం ఎద్గత్వా నా నివర్తన్ తద్ధామ పరమమ్మ ధామ తేజో రూపం పదం భాష్యకార్లు ధామ అంటే తేజస్సు రూపములో అంటే స్వయం ప్రకాశమైన చైతన్యము రూపంలో ఉండేటువంటి పదము అంటే ముముక్షలసే పొందబడే గమ్యము అది ఏ రూపంగా ఉంటుంది తేజస్సు రూపంలో ఉంటుంది తేజస్సు అంటే స్వయం ప్రకాశ చైతన్యంగా ఉంటుంది అది పదం అంటే అంటే తప్ప పదం అంటే అక్కడక్కడ ఉంటుంది కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది దానికి దాని కాంపౌండ్ వాళ్ళు ఉంటుందంటే అక్కడ మనకి ఇక్కడ లోకల్లో ఈ జమీందారులు బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు ఈ జమీందారులు రాజా మహారాజా ఉండివారు వీళ్ళందరూ వీళ్ళందరూ ఒక అంతఃపురంలో పెద్ద ప్రసాదంలో నివాసం చేస్తారు ఆ ప్రాసాదం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటారు అది మీకు అర్థం కాలేదు అంతేకాదు ఆ కాంపౌండ్ వాళ్ళకి యువతల వైపు అగట్ట కూడా మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది ఉంటుందని చెప్పినా చెప్తారు అగర్త ఉంటుంది ఆ అగర్తలో మందాకిమీ ప్రవహిస్తూ ఉంటుంది ఏం చెప్పడమే మీ సొమ్మే పోయా కాదని వాడు ఎవడు అలాగంటది కాదు పదం అంటే కాబట్టి ధామ అంటే పదము ఎటువంటి పదము తేజో రూపము పదము అంటే స్వయం ప్రకాశ చైతన్యము రూపముగా ఉండే పదము ఇప్పుడు ఎక్కడ ఉంటుందా పదం స్వయం ప్రకాశ చైతన్యం ఎక్కడ ఉంటుంది ఈ లోపల ఉంటుంది భాసయతే ఆ పదమును ప్రకాశింపజేయుటలేదు ఎవరు సూర్య ఆదిత్య సర్వావభాస శక్తిమత్వే అపి సతీ సో ఆదిత్య మండలము సర్వ సకల బ్రహ్మాండమును ప్రకాశింపజేయగలిగే శక్తి కలిగి కూడా ఆ పదమును మాత్రము ఆదిత్య మండలము ఎందుకంటే ఆదిత్య మండలాన్ని కూడా ఆ పదమే ప్రకాశింపజేస్తుంది ఆ చైతన్యంలోనే ఆదిత్య మండలం ప్రకాశిస్తూ ఉంటుంది ఇప్పుడు దీపము ఘటాన్ని ప్రకాశింపజేస్తుంది తప్ప ఘటము దీపమును ప్రకాశింపజేస్తుంది అని సంథింగ్ లైక్ దాట్ తథాను శాంక చంద్ర సరిగా అదేవిధంగా చంద్రుడు కూడా ప్రకాశింపజేయలేదు చంద్రుడికి శశాంక అంటారు షా అంటే కుందేరు కుందేరు మచ్చగా గలవాడు కుందేరని ఎలా అన్నారంటే మీరు చంద్రుడి బింబం చేసి చూసినట్లయితే అక్కడ ఓ మత్సలాగా కనపడుతుంది ఆ మత్స్యకు చూసిన మౌంటైన్స్ పర్వతాలు మీరు నేకెడ్ చూసినప్పుడు మచ్చలాగా కనపడుతుంది ఓ పర్వతాలే మీరు కనుక ఈ టీవీ టీవీ క్రికెట్ మ్యాచ్ అయినప్పుడు వాడు ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉంటాడు క్రికెట్ మ్యాచ్ టీవీలో ఆ కెమెరాలు అప్పుడప్పుడు చంద్రుడి మీదకి పెడతాడు పెట్టినప్పుడు మత్సలా కనపడదు మౌంటైన్స్ చిన్న సైజు మౌంటైన్స్ పెద్ద పెద్ద బూతులు అవి కనపడతాయి కిరాకరుస్తూ అవి కనపడతాయి ఇంగ్లీష్ పదం కూడా గుర్తు రాకుండా అయిపోయింది కిరాకరుస్తూ మీరు కొంచెం ఇది మనం క్రికెట్ మ్యాచ్ చూపించే కెమెరాకే దొరికిపోతాయి అవన్నీ అవన్నీ క్రికెట్ మ్యాచ్ కెమెరా సరిపడుతుంది క్రికెట్ మ్యాచ్ జూమింగ్ కెమెరా ఉంటుంది అది దాని పర్పస్ ఎంత ఎదురకుండా ఉండేటువంటి మైదానాన్ని జూమ్ చేయడానికి పెట్టుకున్న లెన్స్ అది అదే సరిపడుతుంది చంద్రుడిలో ఉన్న క్రాటర్స్ని మౌంటైన్స్ని కొద్దో గొప్ప చూపించడానికి మీరు పర్టికులర్గా టెలిస్కోప్ను ఒకదాన్ని కనుక సంపాదించినట్లయితే మీరు మౌంటైన్స్ చూడవచ్చు శాన్ ఫ్రాన్సిస్కోలో ఓ మహాత్ము ఉండేవాడు జాన్ డాప్సన్ అనే ఒక ఫిజిసిస్ట్ ఉండేవాడు ఆయన ఒక సింపుల్ టెలిస్కోప్ని కనిపెట్టి కనిపెట్టడం అంటే డిజైన్ చేస్తాడు టెలిస్కోప్ని గలీలోయే కనిపెట్టాడు సింపుల్ టెలిస్కోప్ను ఒకసారి డిజైన్ చేసి దాన్ని పెట్టినట్టు కూడా చేశాడు దాంట్లో రెండు మూడు లెన్స్ని సరైన విధంగా అమర్చడం ద్వారా మ్యాగ్నిఫైయింగ్ పవర్ని బాగా పెంచవచ్చు అటువంటి టెలిస్కోప్ని ఆ ఫుట్పాత్ మీద పెట్టేవాడు డౌన్ టౌన్ రాత్రిపూట సిక్స్త్ తర్వాత పెట్టేవాడు ఇటు నడిచే వాళ్ళకి చంద్రుడి మీద మౌంటైన్స్ చూస్తారా అని పిలిచేవాడు ఊరికే చూడచ్చు ఆ ఇంట్రెస్ట్ ఉన్న కొంతమంది సిగ్గుపడి ఎమ్మె వద్దు అంటారు కానీ కొంతమంది ఆ చూపించండి ఎంత అవుతుంది ఏమే అవ్వచ్చు అప్పుడు ఆ టెలిస్కోప్ ఆయన అడ్జస్ట్ చేసి చూపిస్తే యూ కెన్ సి ది మౌంటైన్స్ ఆన్ ది మూన్ క్లియర్లీ స్పష్టంగా చూడచ్చు ఆ మౌంటైన్స్ని ఈ కవులు మౌంటైన్స్ అంటే కవిత్వమనే ఉంటుంది దాంతో కవిత్వమైనా ఉన్నది కుందేలు మత్సగా గలవాడు కుందేలు అంటే అక్కడ కుందేలు కూర్చుందని కాదు కుందేలు షేప్లో ఉన్న మత్స అది కుందేలు షేప్లో ఉంటుంది ఆ మత్స దానికి శశాంక అని చంద్ర చంద్రుడు నా ప్రకాశింపజేయడు అంటే ఆ పదం ఏంటో మీకు చెప్పారు దట్ ఈస్ ది వర్డ్ పావకహ నా అగ్నిరపీ అగ్ని పావక అంటే అగ్ని పావకహ అనే పేదల్లో వచ్చింది పవిత్రం చేయువాడు శుద్ధి చేయువాడు మీరు బంగారం ఇంప్యూరిటీ ఉంటే ఎలా శుద్ధి చేస్తారు అగ్నిలో కాల్చితే బంగారం శుద్ధి ఏదైనా కూడా నిప్పుల్లో పెడితే శుద్ధి కాబట్టి ఆ విధముగా శుద్ధయ్యే సందర్భం ఉన్న వాటిని శుద్ధి చేస్తారు కాబట్టి ఆయనకి పావకహ అగ్నికి పావక అని పేరు వచ్చింది ఆ అగ్ని కూడా ఆ పదమును ప్రకాశింపజేయలేదు ఎద్ధా వైష్ణవం పదం అది ఆ ఆ స్వయం ప్రకాశ చేయత్యము దానిని పదం అంటారు ఎందుకంటారు మనం జీవితంలో పొందదగ్గది అదే మన స్వరూపము దాన్ని వైష్ణవం అని అంటారు ఎందుకని సర్వవ్యాపకమైన పరమాత్మకు చెందిన పాదాలి విష్ణువు అంటే సర్వవ్యాపకుడైన పరమాత్మ అనర్థం విష్ణువు అంటే అంటే ఎవరో ఉన్నారు ఏమంటే సర్వవ్యాపకుడు అంటే మేము భావన చేయడం కష్టంగా ఉంది సర్వవ్యాపకుడిని ఎలా భావన చేయలేరు సర్వవ్యాపకుణ్ణి భావన చేసే ఒకే ఒక ఉపాయము మైండ్ సైలెంట్గా ఉంది అంటే దేర్ ఈజ్ నో అదర్ గా ఎందుకంటే సర్వవ్యాపకుల్ని మనస్సు భావన చేయలేదు అందుకోసం ఎవరిలో ఉన్నారు మేము సింపుల్గా భావన చేసుకుందుకు ఏదైనా ఒక ఆకారాన్ని మాతో అనుగ్రహించండి అని కోరారు ఇప్పుడు ఆయన చతుర్విధ పురుషార్థాలనిచ్చి వాళ్ళు అయితే కనుక మనిషి మనస్సుకి మనుష్య రూపంగా ఉంటే బాగుంటుందని మనుష్య రూపంగా ఆ విష్ణువుని భావన చేసి మరి మనకు మళ్ళాగా రెండు చేతులు పెడితే అసలు ఎంతో కొంత తేడా చూపించాలి కనుక నాలుగు చేతులు పెట్టి పెట్టారు అని ఉపాసన కోసం మహర్షులు సజెస్ట్ చేశారు మూడు గడి ముందు మొక్కుకోవడం భయం అని తెలుగులో శాంతి ఉంటుంది ఉపాసన కోసం ఓ రూపాన్ని సమర్పిస్తే వీళ్ళు ఆ రూపాన్ని ఉపాసన చేయడానికి బదులుగా ఆ రూపానికి కిరీటం పెట్టి చేతికేమో బంగారుపు తొడుగులు పెట్టి ఎవేవో పెట్టి ఇంకెవ్వేవో చేస్తూ ఉంటారు ఉపాసకాణం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన కాబట్టి ఆ రూపాన్ని పెట్టింది ఉపాసనా సౌలభ్యం కోసమే తప్ప విష్ణు పదములకు ఉన్న ఒరిజినల్ మీనింగ్ అని కప్పేసి ఇట్లా ఉండకూడదు అూపంలో విష్ణు పదములకు ఒరిజినల్ మీనింగ్ ఏమిటంటే సర్వవ్యాపకమైన పరమాత్మ ఆ విషంకి అభ్యంతరం కలిగించేట్లా ఈ రూపము ఉండరాదు ఎందుకంటే ఈ రూపము మనకి సమర్పించినది ఆ స్వరూపాన్ని కప్పేయడం కోసం కాదు ఆ రూపాన్ని ఆ స్వరూపాన్ని చేరుకోవడం కోసం మనస్సును శుద్ధి చేయటానికి ఉపాసన కోసం మనకు రూపాన్ని ఇచ్చారు ఆ విధంగా ఆ రూపాన్ని మనం డేట్ చేసుకోవాల్సి ఉంటుంది వాస్తవ యథార్థంగా భగవంతులకు రూపము ఉండదు అంచేతనే వైష్ణవం పదం అని పేరు విశ్వం విష్ణు అని అలాగే వచ్చింది విశ్వం విష్ణు పషత్కాట అంటే యజ్ఞం విష్ణు అంటే యజ్ఞస్వరూపుడు యజ్ఞంలో పషక్ట్ అనే శబ్దానికి చాలా ప్రయోగం అధికంగా ఉంటుంది ఆ శబ్దాన్ని ప్రయోగించి ఆహుతులను హోమంలో చే అగ్నిలో హోమం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ శబ్దము ఆహుతి సమర్పణ సూచించే ఆ శబ్దము విష్ణువు యొక్క స్వరూపమే భూత భవ్య భవత్ప్రభు అంటే విష్ణువు కాలస్వరూపుడుగా ఉంటాడు గడిచిన కాలము గడుస్తున్న కాలము గడువబోయే కాలము అంతా కూడా ఆయన ఆ కాలమును శాసిస్తూ ఉంటాడు అని అలాగా విష్ణువుని మనం అర్థం చేసుకుంటే బాగుంది ఆ పదం ఎకట్లీస్ట్ ఈ సందర్భంలో మటుకు అలాగే అర్థం చేసుకోవాలి ఆ పదము చేరుకున్న తర్వాత మళ్ళీ తిరిగి రాదు ప్రాప్యా నివర్తంతే ఆ పదము చేరిన తిరిగి మళ్ళీ సంసార బంధంలోకి వాపస్సు రాదు యచ్చ భాయతే తబ్మా పదం పరమం మమ విష్ణో ఏ పదమునైతే సూర్యాదులు ప్రకాశింపజేయలేవో సూర్యుడు చంద్రుడు మొదలైన జ్యోతిర్మండలములు ఏ పదమునైతే ప్రకాశింపజేయలేవో ఆ పదము నా యొక్క పదము నా అంటే నేను అంటే సర్వవ్యాపకమైన పరమాత్మనవు నా యొక్క అందుతున్నా మమ అంటే ఏమనర్థం చెప్పాలి విష్ణు అని చెప్పాలి అంటే తప్ప మమ దేవకీనందనస్య వసుదేవసు తస్య ద్వారకా నివాసిన అని ఇలా మొదలుపెట్టకూడదు అలా చెప్పకూడదు మమ నా యొక్క నా యొక్క అంటే సుదేవటి వసుదేవులకు పుట్టిన అని మళ్ళీ పుట్టడం ఒకటి ద్వారకా నగరంలో నివసిస్తూ రుక్మిణికి మొదలైనటువంటి అమ్మాయికి భర్త అయినా అని అలాంటి అర్థం చెప్పకూడదు అలాంటి అర్థం చెప్పారంటే మీరు ఆ శ్లోకాన్ని చెడగొట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి అధ్యక్షుని మీరు అలాంటి అర్థం చెప్పకుండా ఉండాలనే శంకరుడు మమ విష్ణు అని విష్ణు అంటే వైకుంఠవాసి ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాను మళ్ళీ అలాంటి అర్థం కూడా చెప్పకూడదు ఏమని చెప్పాలి సర్వవ్యాపక పరమాత్మ నా యొక్క పాదము అని చెప్పాల్సి అప్పుడే మీరు గీత యొక్క ఆ ఇంటిగ్రిటీని మెయింటైన్ చేసిన వాళ్ళు అవుతారు లేకపోతే మీరు ఏం చేస్తారు ఆ గీతని ఒక పురాణ కథ కింద అవుతుంది యూ షుడ్ నాట్ డూ దాట్ శ్లోకం పూర్తయింది ఒక్కసారి అనేద్దాము తద్భాసతే సూర్య నశశాంకోన పవకత్వాద నివర్త శ్రద్ధామ పదమం మమై వాంశో జీవలోకే జీవూత సనాతన మనషానీంద్రియాణి రసృతిస్థాని కర్షతి ఇప్పుడు ఎద్దు బండి యద్దు రెండింటికి తేడా యద్దు అంటే అదొక ప్రాణి తన బతుకు బతికేటువంటి ఒక ప్రాణి బండి ఎద్దు అంటే దాని ముక్కుకు తాడు వేసి మెడలో ఏదో తాడు కట్టి భుజం మీద దాని భుజ దాని మెడ మీద ఆ కాడి కాడి అంటారు కాడిని పెట్టి దాన్ని మీరు ఆ బండి లాగిస్తే దాన్ని ఏమంటారు బండి ఎద్దు అంటారు ఈ జీవుడు అలా వీడు పుట్టినప్పుడు సంసారి కాడు పుట్టినప్పుడు ఆత్మస్వరూపుడు పరమాత్మస్వరూపుడు విజేతనే పిల్లలందరూ పరమాత్మస్వరూపుడే ఆ పిల్లల్ని మనం ఏం చేస్తామంటే పూర్వం ఐదో ఏడ అక్షరాభ్యాసం చేసి స్కూల్లో వేసేవాడు ఇప్పుడు ఐదేళ్ల దాకా ఆగి ఆ ఫ్రీడమ్ ఎవరికీ లేదు ఎందుకంటే ఐదేళ్ల దాకా ఆగితే వీడికి రావాల్సిన ఉద్యోగం రెండు మూడేళ్ళ ఆలస్యం అయిపోతుంది అప్పుడు ఏడాదికి పది లక్షల రూప ఇరవై లక్షలు నష్టం వస్తుంది కాబట్టి ఈ పిల్లవాడిని రెండో సంవత్సరంలోనే రెండేళ్లు పూర్తయ్యేప్పటికీ పరదయా ఇంకా తల్లి ఒళ్ళు కూర్చొని పిల్లాడి తీసుకెళ్ళి వాళ్ళు నర్సరీలో పడేస్తారు నర్సరీ అని పేరు నర్సరీ అంటే చిన్న చిన్న మొక్కలు ఉండేవి కూడా నర్సరీలే ఆ మొక్క ఎంత ఉంటుందో వీళ్ళు ఉంటుంది వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ వీడు మొ మొట్టమొదటి ఏడుస్తాడు అమ్మ అమ్మ అని ఎదుటి ఏడుపు ఏడుస్తాడు కానీ అలవాటు చేస్తాడు ఎద్దుకి కాడిని అలవాటు చేసినట్టుగా అలవాటు చేస్తాను ముక్కుకి తాడు వేస్తాను సో ఇంకా అప్పటి నుంచి మొదలుపెట్టి వాడిని ఒక సంసారిగా తీర్చిదిద్దుతారు తల్లిదండ్రులు తాము ఇటువంటి సంసారులో తమ పిల్లలను కూడా అటువంటి సంసారులుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో చాలా గట్టిగా ఉంటారు దాంతో ఎద్దు బండి ఎద్దు అయినట్టుగా వీడు స్వతంత్రమైన జీవ జీవ జీవుడు అస్వతంత్రుడైన సంసారిగా మారిపోతాడు సో ఎనీవే ఈ శ్లోకాన్ని శంకరులు చాలా చక్కగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అవతారిక యద్గత్వాన కాబట్టి ఏ పరమాత్మను చేరుకున్న మహాత్ములు తిరిగి వెనుకకు రో అని చెప్పబడినది అనమాట కదా పై శ్లోకంలో చెప్పారు మంచిది అయితే దీని మీద పూర్వపక్షం నన్ను సర్వాహి గతి అవగత్యంతా సంయోగా విప్రయోగంతా ఇతిహిప్రసిద్ధం ఏమన్నా మీరు అలా ఎలా చెప్పగలరు ఆ పదమును చేరిన వారు తిరిగి రారు అనే మాట అది సరిగ్గా లేదు ఎందుకంటే గతి ఏదైనా అవగతితో అంతమవుతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి హృషికేశ్ వెళ్ళారనుకోండి ఆ హృషికేశ్ ప్రయాణం ఏ పరిణామం చెందుతుంది మళ్ళీ హృషికేశ్ నుంచి ఇక్కడికి వచ్చేయటం వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ వాపసు వచ్చేస్తున్నారు అమెరికా వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ వాపసు వచ్చేస్తున్నారు అలా అనుకోండి సంథింగ్ లైక్ దాట్ స్వర్గానికి వెళ్ళిన వాళ్ళు వాపస్సు వస్తారు ఓకే కాదండి అమెరికా వెళ్ళి అక్కడి నుంచే స్వర్గానికి వెళ్ళడం కోల్లండి అక్కడి నుంచే స్వర్గానికి వెళ్ళి మళ్ళీ వాపస్ వస్తాడు ఎక్కడికి వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ వాపసు రావడం తప్పదు ఇది రూల్ అది ప్రకృతి నియమం దానికి ఓ పార్ట్ కోర్ట్ చేశారు ఈ కోర్ట్ చేసింది సంయోగ విప్రయోగ అంతాహ అనే మాట మహాభారతం మహాభారతం స్త్రీ పర్వాలలో ఇంకా రిఫరెన్స్ ఇచ్చానా రిఫరెన్స్ ఇచ్చాను గీతా పుస్తకాలు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే మహాభారతంలో వెతికి పట్టుకునే ఓపిక వాళ్ళకి లేకపోయింది అని చెప్పి ఇవ్వలేదు ఇది నా ఆ గీతా పుస్తకం తయారు చేసే నాకు లీలగా గుర్తుంది ఇది మహాభారతంలో స్త్రీ పర్వంలో శ్లోకము అని గుర్తుంది స్త్రీ పర్వం చిన్నది పెద్దది కాదు చిన్న పర్వం విదురుడు అన్న మాటది అది కూడా నాకు గుర్తుంది నా దగ్గర మహాభారతం పుస్తకం ఉంది కొనిపెట్టుకున్నాను సో అది తీసి ఆ నెంబర్ మీకు ఇచ్చాడు ఆ శ్లోకం ఏమిటంటే సంయోగా విప్రయోగాంత మరణాంతంచే జీవితం అని ఉంటుంది సెకండ్ హాఫ్ పై హాఫ్ సముచ్చరయ పతనాంత సముచ్చరయ అని అంటుంది అంటే పైకి ఎగిరి పైకి ఎక్కి ఎక్కి ఎక్కి ఎక్కి ఆఖరి అవుతుంది కొడుతుంది స్టాక్ మార్కెట్ పైకి ఎక్కి ఎక్కి ఎక్కి అవకుంది చిన్నప్పుడు దాన్ని బస్ అంటారు బబులు బుడగ పెరిగి పెరిగి పెరిగి పెరిగి అవతుంది బస్ పిల్లలు బుడగ ఊదుతూ ఉంటారు ఇలా ఏదో కొంత పెద్దగా అవుతుంది వాడు తృప్తి ఉండదు ఇంకా ఊతాడు ఊరి ఊరి ఆఖరికే ఉంటుంది వాడు మొఘం మీద అది పగులుతుంది పేలుతుంది పతనాంత సముచ్చ్రయ ఇదురుడు చెప్తాడు ధృతరాష్ట్రం ఓ మహారాజా పైకి ఎంత ఎత్తే వాడు అంత గట్టిగా కింద పడతాడు సముచ్రయ పతనాంతీవి మరణాంతంచే జీవితం బ్రదుకు ఎక్కడితో అంతమవుతుంది మారడంతో అంతమవుతుంది ప్రతి మానవుడు ప్రతి ప్రాణి కూడా బ్రతికి బ్రతికి బ్రతికి మారడంతో అంతమవుతుంది అలాగే సంయోగ విప్రయోగ విాహ సంయోగ అంటే ఇద్దరు కలుస్తారు వివాహం అంటే ఏమిటి ఇద్దరు కలవడం తండ్రి కొడుకు సంబంధం అంటే ఏమిటి ఇది రెండు జీవులు కలవడం మిత్రులంటే ఇద్దరు జీవులు కలుసుకోవడం సో ఈ విధంగా ఈ సంయోగములు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా వియోగములో అంతము విప్రయోగ అంటే వియోగము సంయోగ విప్రయోగంత ఇంకొక మాట మిగిలిపోయింది అంతా అక్కర్లేదు ఇక్కడ మొక్క ముక్క చాలు ఇంకొకరి మాట మిగిలిపోయింది గుర్తొస్తే బాగున్నాను పతనాంత సముచ్ఛేయ స్వయోగ విప్రయోగాంత మరణాంతంచే జీవితం మంచి శ్లోకం సో కాబట్టి సంయోగము వియోగములో అర్థమవుతుంది ఇక్కడ సంయోగం అంటే అర్థం ఏంటి పదముతో వీడికి సంయోగం కలిగింది పదమును చేరుకున్నాడు అంటే పదముతో సంయోగం కలిగింది మళ్ళీ పదము నుంచి వియోగం కావాల్సిందే పదమును చేరుకున్నాడు మళ్ళీ పదము నుంచి విడిపోక తప్పదు పదము నుంచి గతి అవగతికంత సంయోగ విప్రయోగాంత ఇది రూల్ లేదంటే నియమం ఉన్నది ప్రకృతి నియమం ఇటువంటి నియమం ఉన్నది మీకు తెలుసా తెలియదా అని తెలుసు కథ ముఖ్యతే తద్ధామగతనాము నాస్తి నివృత్తిరితి కాబట్టి ప్రకృతి నియమము ఈ విధముగా ఉండగా మీరు ఇలా చెప్తారేమిటి ఆ ధామను చేరుకున్న వాళ్ళు మాత్రం తిరిగి రాదు అని ఎలా జనరల్ రూల్ ఇప్పుడు పైకి ఎగరవేసింది ఏదైనా సరే కింద పడాల్సిందే మీరు బండ రాతి ముక్కలు ఎగరేయండి అది కింద పడుతుంది కాదండి విమానం ఎగరేస్తే కింద పడదు పడదా విమానం పైకి వెళ్ళి మళ్ళీ వస్తుంది రాకెట్ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుంది అలాగే సిద్ధ పురుషులు ఎవరిలో ఉన్నారు వాళ్ళు అలా వెళ్తారు ఇంకా అని మీరు కథలు చెప్తున్నారు యూఆర్ టెలింగ్ అ స్టోరీ డోంట్ టెల్ స్టోరీ సైన్స్లోనూ ఫిలాసఫీలోనూ స్టోరీలు చెప్పండి మీకు స్టోరీల కోసం ఒక డిపార్ట్మెంట్ వేరే పెట్టారు ఆ డిపార్ట్మెంట్ ఏమిటంటే కవిత్వము కవిత్వంలో మీరు ఒక మెసేజ్ని ఇవ్వడం కోసం కథ చెప్పవచ్చు కవిత్వంలో ఆ ఫ్రేడబ్ ఉన్నది కానీ ఒక మెసేజ్ ఉంటే బాగుంటుంది ఏ మెసేజీ లేకుండా కాశీ మజిలీ ఏదో కాలక్షేపం కోసం కథలు అరేబియన్ నైట్స్ కథలు కాశీ కథలు ఇలాంటి కథలు చెప్పుకున్నారనుకోండి పోలండి ఏదో వినోదం అనే కూడా ఉండి అలాంటి కథలకు పెద్ద విలువ ఉండదు ఒక మెసేజ్ ఉండాలి కాబట్టి కవిత్వంలో కథలకు తావు ఉన్నది అలాగే పురాణంలో కథలు ఉంటాయి అక్కడ కూడా ఒక మెసేజో లేకపోతే ఒక ప్రతీకో ఉండాలి ఉండాలి మెసేజ్ అంటే ఆ కథ వ్యర్థము రాంగ్ మెసేజ్ ఉంది ఆ కథ తప్పు కాబట్టి కథలు చెప్పుకుని కాలక్షేపం చేసేటువంటి వాతావరణంలో మనం ఉండకూడదు మనం ఒక తత్వాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు కథలు చెప్పద్దు మాకు వెళ్ళింది వెనక్కి రాక తప్పదు కలుసుకున్నది విడిపోక తప్పదు మరి మీరేమో తద్ధామ పరమమ్మ అనేది ననివృత్తి ననివర్తంతే అని ఎలా అని ప్రశ్న వేశారు శృణుతత్ర కారణం ఆ ప్రశ్నకి కారణం అంటే కారణము దేనికి కారణము ఈ మహాత్ములు ఆత్మస్వరూపాన్ని చేరుకుని మళ్ళా సంసారంలోకి వేణు తిరిగి రాదు అని చెప్పుటలో హేతువును చెప్తున్నాను నేను అని కనుక ఈ కనెక్షన్ లేదనుకోండి ఎవతారికి మీరు తీసేసి ఎవతారికి మర్చిపోండి మర్చిపోయి శ్లోకం చదవండి ఇలాగా నదద్భాష సూర్యోన శాంకోన పావత యజ్ఞత్వాన్ని వర్తం తే తద్ధామ వరమమ్మ మమైవాముషో జీవలోకే జైవభూత స్థనాతన శ్లోకం చదివారు అనుకోండి దీనికి దానికి సంబంధమే ఉండదు తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అని తెలుగులో ఒక సానుక ఉంటుంది అలా ఉంటుంది కొంతమంది పప్పు వండుతారు ఆ పప్పు వండితే ఆ పప్పు మీద అడుగులుంటుంది నీళ్ళీ పైలుంటాయి అలా ఉండకూడదు పప్పు పప్పు వండితే పప్పుది నీళ్ళది విడదీ ఎలా అనే విధంగా కలిసిపోయి ఉంటే కలుపుకు తింటాం కానీ పప్పును ఒడ్డించండి అంటే ఒడ్డించారు అండి కూడా నీళ్లు పడతాయి పప్పు అంతా మీ దగ్గరే ఒడ్డు అలా వండుకోవడం చక్కగా కనక్షణ ఉండాలి ఈ అవతారీని మైనస్ చేస్తే మీకు కనక్షణ అస్సలు దొరకదు ఈ సమస్య ఈ పరిస్థితి మీకు అన్య్యాయాల్లో భగవద్గీతలో స్పష్టంగా కనపడుతుంది మరింత గట్టిగా ఈ అవతారికల యొక్క మహిమ మీకు అనుభవానికి రావాలంటే మీరు ఐదో అధ్యాయం పదిహేనో అధ్యాయం చూస్తే తెలుస్తుంది ఎందుకంటే మీరు అవతారికలని పక్కన పెట్టి శ్లోకాలను వరుసగా చదువుతుంటే అసలు ఒకదానికి మరొకదానికి సంబంధం ఎవరో ఉందా అనిపిస్తుంది శంకర భగవత్వాదులు అవతారికలకి అంతటి ప్రాముఖ్యము కదా కాబట్టి ఈ శ్లోకాన్ని ఎందుకు చెప్పారు నని వర్తంతే దానికి కారణమేమి అని చెప్పడం కోసం ఈ శ్లోకం వచ్చింది ఈ శ్లోకంలో ఏమని చెప్తున్నారంటే చూడండి నీవు జీవుడవు అయినావు జీవభూత జీవుడవు అయినావు ఇప్పుడు కలెక్టర్ అయ్యాడు క్లర్క్ అయ్యాడు వాయిస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి క్లర్క్ అయ్యాడు కలెక్టర్ అయ్యాడు అన్నప్పుడు వాడు సహజంగా కలెక్టర్ కాదుగా సహజంగా కలెక్టర్ అనే అర్థం కాదు కదా సహజంగా కలెక్టరే అనుకోండి ఇప్పుడు కలెక్టర్ అయ్యాడు అనే మాట్లాడదు కలెక్టర్ అయ్యాడు అంటే వాడు ఏదో అది ఒక ఉపాధి అంటే ఏవో కొంత క్వాలిఫికేషన్ ఏదో తెచ్చుకుని నెత్తిమీరు వేసుకుని ఇప్పుడు కొత్తగా కలెక్టర్ అయినాడు ఆ ఉపాధి ఎంతవరకు ఉంటే అంతవరకు కలెక్టర్ ఉపాధిని తీసేస్తే వీడు సహజంగా ఏదో అది అయిపోతాడు అంతే కదా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళేప్పుడు ఎలా వెళ్తాడు ఫ్యామిలీ మ్యాన్ అన్నట్టుగా వెళ్తాడు కానీ ఆఫీసులో అడుగు పెట్టగానే ఆఫీసర్ అనే ఉపాధిని వేసుకుంటాడు మీద అప్పుడప్పుడు ఈ ఉపాధి మానసికమే మానసికమైన ఉపాధి అన్ని ఉపాధులు మానసికములే భావన రూపంగా ఉంటాయి అయితే ఆ భావనని బలంగా ఫిక్స్ చేయటం కోసమని బాహ్య చిహ్నములు కూడా ఉంటాయి ఆఫీసర్స్ ఏం చేస్తారంటే మెడలో ఒక ఐడెంటిటీ కార్డు ఒకటి మెడలో వేసుకుంటారు వివాహితలు మెడలో మంగళసూత్రం వేసుకున్నట్టుగా ఆఫీసులో ప్రవేశించేప్పుడు ఈ ఐడెంటిటీ కార్డు మెడలో వేసుకుంటారు ఓ డ్రెస్ వేసుకుంటారు ఓ కోటు వేసుకుంటారు ఓ టోపీ కూడా పెట్టుకుంటే కూడా పెట్టుకోవచ్చు అయ్యో సో ఈ ఉపాధి ఉంటే వీడ ఆఫీసర్ బీజులోకి వచ్చేప్పటికీ ఆ నెలలో వేసుకున్న తీసి జేబులో పెట్టుకుంటాడు ఆ కోట అక్కడ పెట్టేసి వస్తాడు టోపీ తీసేస్తాడు మళ్ళీ ఇంటికి ఇంటికి ఆఫీసర్ వస్తాడా ఫ్యామిలీ మ్యాన్ వస్తాడా ఫ్యామిలీ మ్యాన్ వస్తాడు ఫ్యామిలీ మ్యాన్ వస్తాడు మధ్యలో ఆఫీసర్ అవుతాడు ఏది అవుతాడో అది మళ్ళీ వియోగం వచ్చేస్తుంది మళ్ళీ ఫ్యామిలీ మ్యాన్ సో ఫ్యామిలీ మ్యాన్ సహజ స్థితి ఆఫీసరు వచ్చిపోతూ ఉంటుంది ఫ్యామిలీ మ్యాన్ కూడా సహజ స్థితి కాదు అది కూడా వచ్చింది పోతుంది వీడి సహజ స్థితి ఏదో ఉంటుంది అలాగే జీవుడుగా ఈ లోకంలోకి వచ్చాం మనం జీవుడు అయ్యి ఈ లోకంలోకి వచ్చాం జీవుడు అయ్యాక కానీ యథార్థంగా కాదు ఎందుకంటే జీవుడు అయ్యి లోకంలో వచ్చాను కదా జీవభూత జీవలోకే ఇది జీవలోకమునందు జీవుడనై వచ్చాను ఫ్యాక్టరీలోకి ఆఫీసర్నై వెళ్ళినట్టుగా జీవలోకంలోకి జీవుడనై వచ్చాను మరి నా అసలు అసలేమిటి నేను సనాతన కాలములు అతీతమైన ఏ పరమాత్మ చైతన్యము గలదో అదియే నేను నేను సహజంగా పరమాత్మస్వరూపుడనే నీ ఇప్పుడు జీవుడనై వచ్చాను జీవుడనై ఎందుకు వచ్చాను జీవలోకంలో జీవుడనై ఉన్నాను అది నా స్వరూపం కాబట్టి నేను జీవుడుగా ఉన్నప్పుడు కూడా పరమాత్మకు చెందినవాడనే వీడు ఆఫీసర్గా ఉన్నా ఫ్యామిలీకి చెందినవాడేగా అలాగే అంచతనే వీడికి ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి ఫ్యామిలీకి ఇన్ఫామ్ చేస్తాను కదా వీడికి ఏదైనా టెన్షన్ లాంటిది డబ్బులు ఇవ్వాలంటే ఫ్యామిలీకి అందజేస్తారు ఎందుకంటే ఫ్యామిలీకి చెందినవాడు కనుక అలాగే మనం జీవలోకంలో జీవులమై ఉన్న మన స్వరూపము పరమాత్మయే కాబట్టి జీవులుగా ఉన్నప్పుడు కూడా మనము పరమాత్మకు చెందిన వాళ్ళమే తప్ప జీవలోకమునకు చెందిన వాళ్ళము కాము మీరు ఫ్యాక్టరీలో ఉన్నప్పుడు కూడా మీరు కుటుంబానికి ఫ్యామిలీకి చెందిన వాళ్ళే తప్ప ఫ్యాక్టరీకి చెందిన వాళ్ళు కారు అని చెప్పాను ఫ్యాక్టరీ టైం అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది నేను ఫ్యాక్టరీలోనే అక్కడే ఒక బెడ్ను నాలుగు ఇతర వస్తువులు పెట్టుకుని అక్కడే మకాం పెడతానంటే ఒప్పుకుంటారా ఒప్పుకోం అక్కడే భోజ అక్కడే ఉండిపోతాను అంటే ఒప్పుకోను ఇంటికి వెళ్ళిపోవాలి మళ్ళీ మొన్న అలాగే మనం కూడా ఈ జీవలోకంలోనే ఉండిపోతాము మేము అంటే ఒప్పుకోరు ఎక్కడికి వచ్చావో అక్కడికి వెళ్ళిపోవాలి ఎందుకంటే జీవలోకంలో జీవుడు అనేటువంటి స్టేటస్ అది కల్పితమైన స్టేటస్సే తప్ప అసలైన స్టేటస్ కాదు అసలైన స్టేటస్ ఏమిటి సనాతన పరమాత్మకు చెందిన వాళ్ళము పరమాత్మ దగ్గర నుంచి పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోవలసినదే చాలా ఇంపార్టెంట్ వారి ఇప్పుడు మీకు చూడండి అంటే దృష్టిలో ఎంత భేదం ఉన్నదో మీరు గమనించండి దృష్టి అంటే మీ దృష్టి అంటే మీరు చూసే విధానం ఇప్పుడు ఒక కుక్క కనపడింది కుక్క కనపడితే మీరు ఏమని చెప్పచ్చు రెండు రకాల దృష్టిలని చెప్పచ్చు ఒకటి ఇది ఈ జీవుడు ఒక్కో జీవుడేగా చిన్నత జన్మలో ఏవో పాపాలు ఏవో చేశాడు ఆ కారణంగా ఇప్పుడు కుక్కలు పుట్టాడు ఏం పాపాలు చేశాడో నాకు తెలుసు అదొకటి పైగా ఎందుకంటే దేన్ని వెరిఫై చేయడానికి అవకాశం ఉండదో అవన్నీ నాకు తెలుసు అంటూ ఉండడం ఇది కుక్క ఈ కుక్క కుక్కగా ఇది పుట్టేటటువంటి జీవుడు అంటే క్రితం వీడు ఒక సేఫ్జీ దగ్గర కొన్ని లక్షల రూపాయలు అప్పు తీసుకుని ఎగ్గొట్టి వాడికి ఇవ్వకుండా చచ్చిపోయినాడు అని చెది కూడా కుక్కలు ఏ కుక్క అక్కడ ఉన్న చెప్పాలి అది మీకెలా తెలిసింది స్వామీజీ అంటే నాకు ఎవళ్ళను చూసినా వాళ్ళ పూర్వజన్మలన్నీ అలాగే తెలిసిపోతూ ఉంటాయి ఎవళ్లను చూసినా సరే అమ్మా మరి ఊరేగిస్తారా మీరు ఎవళ్ళనా పళ్ళకి ఒకటి తీసుకురండి ఈ పాటికి మీకేమిటి ఆలిస్తే ఎందుకంటే నేను చూసి చెప్పేశాను కదా మరి పళ్ళకి తీసుకురండి నేనంటే లోపు మీకు నాకు పల్లకీ తీసుకురాను నేనేమో పూర్వజన్మ ఇంత కరెక్ట్గా చెప్పేస్తాను మరో చోటుకి వెళ్ళి పల్లకీలు తీసుకెళ్తారు ఆ అవకలి ఐ హ్యావ్ ఎ కంప్లైంట్ అగినస్ ఇలాంటి వేషాలు చేస్తూ ఉంటాం వెరీ అన్ఫార్చునేట్ కాబట్టి ఇదొక దృష్టి ఈ కుక్క జన్మ మంచి జన్మ కాదు కాబట్టి చిరమని జన్మలో మీడేదో పాపం చేసి ఈ కుక్కగా పుట్టాడు ఇదొక దృష్టి అది తప్ప అంటే ఇప్పుడు నేను చెప్పిన వేషాలు అవి తప్పు అవుతాయి తప్ప జనరల్గా అలాంటి స్టేట్మెంట్ తప్పు కాదు జనరల్ స్టేట్మెంట్ తప్పు కాదు ఒకడు భేదవాడు ఉన్నాడు ఇప్పుడు ఏదో పాపకర్మ చేసి భేదవాడుగా జన్మించినాడు ధనవంతుడు ఉన్నాడు ఏదో పుణ్యం చేసి ధనవంతుడై తిట్టాడు ఒక సెన్స్లో అలా చెప్పచ్చు తప్పేం కాదు దానికి లేనిపోని కల్పనలు వేయకుండగా అలా చెప్పచ్చు తప్పేం కాదు అది ఒక దృష్టి One, one kind of looking at things. There is another version. How do you understand? These dogs, these dogs, these dogs, these dogs, they will have the Paramatma and the other ones. The Paramatma is not the other one. Why do we live in the Jeeva-lokal? I would like to speak to the Jeeva-lokal, I would like to speak to the Jeeva-lokal, వస్తుత అంటే యథంగా ఈ జీవులన్నీ కూడా ఆ పరమాత్మ నుండి ఆవిర్భవించినవే ఆ పరమాత్మ చైతన్యం కంటే భిన్నంగా లేనే లేవు అని ఇంకొక దృష్టి ఈ రెండు దృష్టిలలో ఉండే భేదం మీకు అవగతమైనదా ఇవి మీరు గమనించాలి మొదటి దృష్టికి పురాణ దృష్టి అని పేరు ఇట్స్ ప్లేస్ ఇట్ ఈస్ ఆఫ్ ఈ రెండవ దృష్టికి దార్శనిక దృష్టి అని పేరు ఇప్పుడు మా అమ్మగారు స్వర్గస్థులయ్యారు లేరు పోయారు కాబట్టి నేను రెండు రకాలుగా భావన చేయవచ్చు ఏమిటి మా అమ్మగారు పుణ్యం చేసుకున్నారు బహుశా స్వర్గలోకంలో ఉండి ఉంటారు మనం ఏదో గోదానం అవి చేశాం కాబట్టి నా రకానికి వెళ్ళి ఉండరు పుణ్యలోకానికి వెళ్ళి ఉంటారు ఇది ఒక దృష్టి ఇది ఓకే ఇన్ ఇట్లేసిటీే కానీ అదే అదే ఫైనల్ అని మాత్రం తప్పు అది ఒక దృష్టి ఇంకో దృష్టి కలదు ఏమిటది మా అమ్మగారు ఆ పరమాత్మ నుంచి వచ్చారు మళ్ళీ ఆ పరమాత్మలో కలిసిపోయినారు ఇది ఇంకో దృష్టి మొదటి దృష్టి పురాణ దృష్టి రెండవ దృష్టి దార్శనిక దృష్టి ఇప్పుడు మీకు ఈ రెండింట్లో మీకు భగవద్గీత ఎటువంటి దృష్టిని చెప్తుంది అనుకుంటున్నారు మీరు దార్శనిక దృష్టిని చెప్తున్నారు ఈ రెండింట్లో మీకు ఏది నచ్చింది దార్శనిక దృష్టి వచ్చింది అయితే దార్శనిక దృష్టిలో భేదం ఉండదు కుక్క పరమాత్మ నుంచే వచ్చాడు పిల్లి పరమాత్మ నుంచే దోమ పరమాత్మ నుంచే మీరు పుణ్యాత్మను అనుకునేవాడు పరమాత్మ నుంచే పాపాత్మను అనుకునేవాడు పర అందరూ పరమాత్మ నుంచే వచ్చారు మళ్ళీ అందరూ పరమాత్మలోకే వెళ్తారు భేదం ఉండదు సపోజ్ మీ కలిపి ఏటండి ఇలా ఉంది విడ్వరంగా ఉందా మా గురువు గారు పరమాత్మ నుంచే వచ్చారు నేను పరమాత్మ నుంచే వచ్చాను నేను అజ్ఞానిని పాపిని మా గురువు గారు జ్ఞాని ఆయన పరమాత్మ నుంచే వచ్చారు నేను పరమాత్మ నుంచి వచ్చానంటే బాగులేదు గురువు గారు పరమాత్మ నుంచి వచ్చారు నేను కంత్రం జన్మలో దృఢంగా ఉండి ఇప్పుడు ఇలా పుట్టాను ఇలా ఉంటే బాగుంది కానీ ఈ అభేదం అన్నది మాకు అంగీకారం కాదు నేను పరమాత్మ నుంచే వచ్చాను మా నైవరు పరమాత్మ నుంచే వచ్చాడు హౌకెన్ దీ అని మీకు అభేదము మీ మనస్సుకి నచ్చకపోతే మీరేం చేయాల్సి ఉంటుంది పురాణ దృష్టిని పట్టుకోవాలి మీకు అభేదం మనస్సుకు నచ్చి పక్షంలో మనందరం ఒకే పరమాత్మ నుంచి వచ్చాము మళ్ళీ ఒకే పరమాత్మలో వెళ్ళిపోతాము అది మమైవ అంశ ఏవ శబ్దానికి ప్రతి జీవుడు నా ప్రతి జీవుడు సనాతనుడే కాబట్టి మీరు మీకు నేను ఒక విషయం చెప్తా మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నారు మీరు యజ్ఞాలు యాగాలు తపస్సులు వ్రతములు చేయనక్కర్లేదు ఆ దానములు తీర్థములు హోమములు మీరు చేయకపోయినా పర్వాలేదు మీరు క్షేత్ర సంచారం చేసి దేవతా దర్శనము ఇత్యాదులు చేయకపోయినా పర్వాలేదు మీరు మంత్రములను ఉపదేశం పొంది దేవతల యొక్క ఉపాసన చేయకపోయినా పర్వాలేదు కర్మలు మీరు పెద్ద పెద్ద కర్మలు పెద్ద చిన్న కర్మలు మీరు చేయకపోయినా పర్వాలేదు మీరు ఇప్పుడు ఇక్కడ ఒక దృఢ నిర్ణయాన్ని మీరు చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఇదేమంటే ఈ దేహేంద్రియ సంఘాతము నేను కాదు దేహాభిమానము బాడీ కాన్షియస్నెస్ నుంచి మీరు బయటకు వచ్చేసేయండి డోంట్ ఐడెంటిఫై అవర్ సెల్ఫ్ విత్ ది బాడీ బాడీ కాన్షియస్ నుంచి బయటకు వచ్చే పని చేయండి నావ్ నవ్ యు డూ ఇట్ డోంట్ పోస్ట్పోన్ ఇట్ నావ్ ఈ దేహము ఈ ఇంద్రియములు మనస్సు ఈ సంఘాతము ఈ కంగళం అనే ఐఎమ్ నాట్ కాబట్టి దాని ధర్మములు లైక్ వాట్ దేహం అంటే పుట్టిక గిట్టుట అది నాకు చెందినవి కావు మనస్సు అంటే సుఖము దుఃఖము నాకు చెందినవి కావు ఇంద్రియములు ఉన్నతి అవన్నతి నాకు చెందినవి కావు కాబట్టి ఈ దేహేంద్రియ సంఘాతము యొక్క స్పృహ కాన్షియస్నెస్ బాడీ కాన్షియస్నెస్ యూ పుట్ అన్ హ్యాండ్ టు ఇట్ నావ్ యూ యు యు డ్రాప్ ఇట్ అట్ మన్స్ స్వరూపము ఆ పరమాత్మ చైతన్యమే మీరు పరమాత్మకు చెందినవారు దట్ ఈస్ హాలిడేస్ నా నో బాడీ కాన్షియస్నెస్ ఎలా డ్రాప్ చేస్తామని మళ్ళీ ఇంకో అరగంట పదిహేను ఇంటికి వెళ్ళాలి పిల్లలు కొంటూ సంసారం ఉంటుంది ఏదో మీరు చెప్పడం అంటే మైకులో చెప్పేశారు కానీ బాడీ కాన్షియస్నెస్ డ్రాప్ చేయటం అంటే తేలిక కాదు కదా అదేదో రమణ మొదలైన వాళ్ళకే కుదురుతుంది తప్ప మాకే అని మీరు ఇలాగంటే డిఫీటిస్ట్ స్కీమ్ మీరు పెట్టుకుంటే ఇటీ అప్తు దిస్ ఈజ్ అ డిఫీటిజం ఇటీజ్ అప్తులు రమణ మహర్షి చేసింది మీరు చేయొచ్చు నేను పుట్టాను అనే ఈ వెళ్ళి భ్రమని మీరు వదిలిపెట్టండి మీరు పుట్టినట్టుగా మీకు ఫస్ట్ హ్యాండ్ అనుభవం ఉందా మీకు మధ్యాహ్నం ఫోన్ చేశారా మధ్యాహ్నం ఫోన్ చేశారా ఎస్ పుట్టారా పుట్టారా హౌ కెన్ యూ సే ఎస్ మధ్యాహ్నం ఫోన్ చేశారా అంటే ఎస్ అని ఏ బేసిస్ మీద చెప్పారు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ బేసిస్ మీకు చెప్పారు పుట్టారా హౌ కెన్ యూ చూసే ఎస్ నోట్ థింక్ మీరు ఆలోచించాల్సి ఉంది మీరు ఏమని చెప్పాలి ఆలోచించి చెప్తాం అని చెప్పాలి అంతేకాని ఎస్ అనకూడదండి హౌ డు యూ నో మీరు పుట్టినట్టు మీకు ఎలా తెలిసింది అంటే ఎవరో చెప్పారు ఎవరో చెప్పింది చెప్పద్దు ఎవరో చెప్పిన దానికి ఇంగ్లీష్లో ఏమంటారంటే హియర్ స్టే అని అంటారు రోమర్ మీరు రోమర్లు చెప్పొద్దు మీ అనుభవం చెప్పండి నాకు మీరు పుట్టినట్లు మీకు అనుభవము ఉన్నదా లేదు కదా కాదు నువ్వు పుట్టినరోజు చేస్తున్నావు పుట్టినరోజు అనుభవం కాదయ్యా నీ తలకా పుట్టినరోజు అనుభవం నువ్వు చేస్తున్నావు అది కరెక్టే అనుభవం కాదు నేను అడుగుతూ పుట్టిన అనుభవం ఉందా చెప్పు నేను ఒక ఇమాజిన్డ్ పర్సన్ తోటి సంభాషణ చేస్తున్నాను మీరెవరు దాని గురించి కంగారు పడొద్దు ఓకే కాబట్టి పుట్టినరోజు అనుభవం గురించి నేను అడగట్లేదు పుట్టిన అనుభవం గురించి కాదండి బర్త్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ కాదు నేను పుట్టిన అనుభవం ఫస్ట్ హ్యాండ్ అనుభవం నీకుందా మరి వైద్యులు టేకిట పనులు యూ డోంట్ టేకిట పనులు కాదండి వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి తెలియదురా నాయన వాళ్ళకి తెలియదు అంధేమైన నీయమానా యథాంధ గివిటప్ గివప్ బాడీ కాన్షియస్నెస్ బాడీ ఏమైపోతుంది చూసారా నీకు బాడీ మీద ప్రేమ బాడీ ఏమైపోతుందో తెలిసినా మట్టిలో కలిసిపోతుంది ఏమైపోతుందో నన్ను చెప్తా ఇట్ విల్ టర్న్ టు యాషస్ మీరు ప్రేమించినా అంతే మీరు దాని దాన్ని దాన్ని వదిలిపెట్టినా అంతే మరణాంతంచి జీవితం కాబట్టి బాడీ గురించి మీరు చింత చేయొద్దు బాడీ మిమ్మల్ని అడిగిందా బీ ఐడెంటిఫైడ్ విత్ మీ అని బాడీ అడిగిందా యహోన జానాతి బాడీ అడగలేదు మీరే అజ్ఞానం చేత బాడీతో ఐడెంటిఫై అవుతున్నారు డ్రాప్ ఇట్ నా కాదండి మేము తీర్థయాత్రలు వచ్చే తీర్థయాత్ర తీర్థయాత్రలు చేయడానికి బాడీ ఐడెంటిటీ కావాలి కర్మ చేయడానికి బాడీ ఐడెంటిటీ కావాలి అర్థం కావాలి కదా ఉపాసన చేయడానికి మనస్సుతో ఐడెంటిఫై అవ్వాలి యూ వాంట్ టు డూ ఆల్ దాట్ ఓకే యూ హ్యావ్ యువర్ లేమ్ సేయింగ్ యూ మీరు ఇవి ఏమీ చేయక్కర్లేదు ఇఫ్ ఒక బిగ్ ఈఫ్ బాడీ కాన్షియస్నెస్ని దేహస్పృహ దేహస్పృహ అంటే దేహమే నేను అనే ఐడెంటిఫికేషన్ దాన్ని మీరు డ్రాప్ చేయగలిగితే ఈ క్షణంలో మీ స్వరూపాన్ని మీరు పొందవచ్చు ఎందుకంటే మీ స్వరూపము సనాతన పరమాత్మ మీ స్వరూపం అది తెలుసుకోవడమే ఆలస్యం తెలుసుకోవడం అంటే మళ్ళీ ఘటాన్ని పటాన్ని తెలుసుకున్నట్టు కాదు నెగిటివ్గానే తెలుసుకోవాలి ఎలాగా గివ్ అప్ బాడీ కాన్షియస్నెస్ టేక్ ఇట్ యాజ్ ఎ గోల్ కీప్ దట్ యాజ్ ఎ గోల్ కొంతమంది మీరు ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం చేయించుకుని మంత్రాన్ని ఉపదేశం పొంది మేము దాన్ని పునస్కరణ చేయాలనుకుంటున్నాము పదేళ్ళు పడుతుంది యూ నీడ్ నాట్ యూ నీడ్ నాట్ ఇఫ్ యూ వాంట్ డూ డూ ఇట్ యూ నీడ్ నాట్ మాన సరోవరు కైలాసం వెళ్ళొద్దాం అనుకుంటున్నాము నీడ్ నాట్ యు నీడ్ నాట్ అయితే మేము ఏం చేస్తే సరిపడుతుంది దేహాభిమానాన్ని విడిచిపెడితే సరిపోతుంది తర్వాత విడిచిపెడతాం ఇవన్నీ చేస్తున్నాయి ఓకే గారు